ఏమిటి అంటున్నారు అమ్మవారు అసం లక్ష్మీదేవిలా ఉంది అనా బూరెలు గారలు అసలైన ఆకారాల్లోనే ఉన్నాయి అంటునారా ఏది కాస్త వెసులుబాటుగా తాపీగా పూజ చేసుకున్నది ఈ ఏడాదేగా అప్పట్లో పెళ్ళిన వెంటనే మీతో అమెరికా వచ్చేయడంతో నా మొట్టమొదటి వరలక్ష్మి వ్రతం అమెరికాలోనే జరిగింది ఇండియా నుంచి అప్పట్లో ఉత్తరం వచ్చింది అలానా రోజువార లక్ష్మీవ్రతం పూజ చేసుకో అని మా అమ్మ రాసింది పూజ చేసుకోమని రాసింది కానీ ఎలా చేసుకోవాలో ఏం చేసుకోవాలో ఏమీ రాయలేదు ఇక్కడ పీచులేని కొబ్బరికాయకి రవికల గుడ్డ ఎలా పెట్టాలో తెలియలేదు నాకు నేను చేసిన అమ్మవారిని చూసి మీరు పడి పడి నవ్వడం మొదలెట్టారు మీ నవ్వు చూసి నాకు ఉక్రోషం ముంచుకొచ్చింది అప్పట్లో మనం ఉంటున్న క్యాంపస్లో మన వాళ్ళు భారతీయులు ఎవరూ లేకపోవడంతో పళ్ళు శనగలు తీసుకెళ్ళి మన పక్కనే ఉంటున్న మార్గరెట్కి ఇచ్చొచ్చాను ఆవిడ ఎంతో మురిసిపోతూ నేనిచ్చిన శనగలను తీసుకుంది ఆవిడ మర్నాడు నేనిచ్చిన శనగల్ని శాలడ్లో వేసుకున్నానని చెప్పింది గుర్తుందా ఆ తర్వాత పిల్లలు సంసారంలో మునిగిపోయాం మనం నా అమ్మవారిని ఎక్కడ పెట్టినా పిల్లలు పీకేసేవారు మా బాబిగాడైతే సరే సరి ఒకసారి అమ్మవారి కోసం చేసి పెట్టిన పిండిని వాడు చిట్టు చుట్టు చేతులతో శుభ్రంగా పిసికేసి తినేశాడు గుర్తుందా మీకెక్కడ గుర్తుంటుందిలేండి ఓ ఏడాది కొబ్బరికాయ మీద రెవికల గుడ్డ అమరుస్తూ ఉంటే నా కొడుకు రాజా వాట్ ఈస్ దట్ మామ్ అంటూ అడిగాడు ఈరోజు ఆవిడ బర్త్డే అందుకని స్పెషల్ హ్యాట్ పెడుతున్నాను అని చెప్పాను అప్పటికి వాడికి ఏదో పెద్ద అర్థమైనట్టు బుర్ర నేను అటు వెళ్ళగానే ఆ రవికల గుడ్డ తీసేసి వాడు బర్త్డే హ్యాట్ తెచ్చిపెట్టాడు నేను తీసేయబోతూ ఉంటే ఏడుపు లంకించుకున్నాడు మీరు పోనీలే ఉండని నువ్వు పెట్టిన జాకెట్ గుడ్డ ఈ హ్యాటే బాగుంది అంటూ నవ్వడం మొదలెట్టారు వాడిని శాంతింపజేయడానికి ఆ రోజు బూరెలతో పాటు బర్త్డే కేక్ కూడా నైవేద్యం పెట్టాను మా పెద్దవాడు ఎంత నెమ్మదివాడో మా బాబీగాడు అంత కుంటె కోణంగి వాడికి అన్నీ మీ బుద్ధులే వచ్చాయి నా అమ్మవారిని ఏదో ఒకటి అనకుండా వాడికి తోచేది కాదు మామ్ షీ లుక్స్ డిప్రెస్డ్ మామ్ షీ లుక్స్ స్కేర్ లైక్ మై సైన్స్ టీచర్ మామ్ షీ లుక్స్ వియర్డ్ ఇలా ఎన్నో అనేవాడు వరే తప్పురా వద్దురా అలా అనకూడదురా అమ్మవారిని అలా అంటే పాపం వస్తుందిరా అని నేను ఉంటే వాడు ఐఎమ్ నాట్ సేయింగ్ ఎనీథింగ్ అబౌట్ హర్ మామ్ ఐఎమ్ సేయింగ్ యునిక్ లాడ్స్ ఆఫ్ ప్రాక్టీస్ అంటూ పారిపోయేవాడు ఇలా వంకలు పెడుతూనే నేను చేసినటువంటి పిండి వంటలన్నీ లాగించేవాడు వాళ్ళిద్దరి తర్వాత మా అమ్మాయి ఆమె రాణిగారు అడిగినవన్నీ కొనిచ్చి గరాబం చేసిన ఎత్తిమీద ఎక్కించుకున్నారు అమ్మవారికి నేను ఏ నగలు పెట్టబోదామన్నా దే ఆర్ మైన్ షీకాంట్ హ్యావ్ దెమ్ అంటూ లాగేసుకునేది కొంచెం పెద్దదైన తర్వాత ఏదో కాస్త నేర్చుకుంటుందన్న ఆశతో అమ్మవారిని చేయడంలో సహాయం అడిగేదాన్ని విసుక్కుంటూ వచ్చేది ఒకసారి దాని ఫ్రెండ్తో దెబ్బలాడి ఏం చేయాలో తోచక కిందికొచ్చి ఐ విల్ మేక్ హర్ రెడీ యు గో మామ్ అంటూ నన్ను తరిమేసింది కాసేపు తర్వాత చూద్దును కదా రామ రామ ఇలా చేసావు అమ్మవారిని అంటే వాట్ మామ్ షిలుక్ స్కూల్ అంటూ తను ముస్తాబు చేసిన అమ్మవారిని చూసుకుని ఎంతో మురిసిపోయింది అప్పటి నుంచి ప్రతి ఏడాది దానిష్టం వచ్చినట్టే అలంకరించేది నేను అమ్మవారికి జడ వేస్తే దట్ ఈస్ ఓల్డ్ ఫ్యాషన్ మామ్ షీఈ్ ఇన్ అమెరికా అంటూ నా మాట లెక్క చేయకుండా రకరకాల హెయిర్ స్టైల్స్ వేసేది పైగా దాని ఫ్రెండ్స్ అందరినీ పిలిపించి వారికి చూపించి ఎంతో ఆనందించేది నేను మొదటిసారి అమ్మవారిని చేస్తే ఈవిడ అమ్మవారిలా లేదు నీలాగా కాలేజ్ గర్ల్లా ఉంది అంటూ నన్ను ఏడిపించారు గుర్తుందా తర్వాత మన అమ్మాయి చేతిలో అమ్మవారు టీనేజ్ గర్ల్లా ఉందనిపించేది నాకు కానీ మీ అమ్మాయి చేసినటువంటి అమ్మవారి మీ కళ్ళకి బాగానే ఉండేది గుడ్ జాబ్ షులుకు సాహసం అంటూ కూతుర్ని పొగిడేవారు మీరు ఏమిటోనండి కన్నుమూసి తెరిచేంతలో పిల్లలు ఎంతో పెద్దవాళ్ళు అయిపోయారు బ్రతుకులు వాళ్ళు బ్రతుకుతున్నారు అమ్మాయి కూడా పెళ్లి చేసుకుని దాని ఇంటికి అది వెళ్ళిపోయింది నాకు మాత్రం మునుపటి అమ్మవారే బాగుందనిపిస్తూ ఉంటుంది నా పిల్లలు అమ్మవారి నెత్తి మీద బర్త్డే హ్యాటలు పెట్టినా మెళ్ళో స్కార్ఫులు చుట్టినా గిల్ట్ నగలు పెట్టినా కేకులు తీసుకొచ్చిన నైవేద్యాలు పెట్టినా నా అమ్మవారు ఏమీ అనుకోలేదు ఆ దేవి అనుగ్రహంతోనే నా ముగ్గురు పిల్లలు ఎంతో చక్కగా పెరిగారు అంతకన్నా మనకి ఇంకేం కావాలండి కానీ పిల్లలు ఇల్లు బోసిగా ఉందండి ఏమిటి కొన్నాళ్ళకి మన మనవలు మనవరాళ్లతో మా అమ్మవారికి మునుపటి వచ్చేస్తుందంటారా ఇంత మాట చెప్పారండి అమ్మ కడుపు చల్లగా ఇదిగో నేను చేసిన ఈ పూర్ణం బోరెళ్తేనండి